అసలు ఏం జరిగిందంటే నలభై నాలుగవ అధ్యాయం అమెరికాలో చంద్రబాబు నాయుడు ఒకటి రెండు వేల ఏడు ఆగస్టు అమెరికాలో చికాగో నగరంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవార్థం ఒక పెద్ద విందు సభ జరుగుతోంది ఇరవై వేసి డాలర్ల టికెట్లు కొని మా కుటుంబం అంతా వెళ్ళాం అక్కడ హాజరైన వేలాది మంది యువ ఇంజనీర్లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఒక సుదీర్ఘ ప్రసంగం చేశారు ఆ ప్రసంగం పూర్తయ్యేసరికి యవతే యువకులంతా లేచి నిలబడి ఉత్సాహం పర్వలు దొక్కుతుంటే ఏకధాటిగా ప్రశంసాపూర్వక కరతాళన చేస్తున్నారు ఒక్కసారిగా నా మనస్సు పంతొమ్మిది వందల తొంభై నేను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలోకి వెళ్ళిపోయింది ఢిల్లీ నుంచి టెలిఫోన్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు జరిగిన నేరం పట్ల అసహనంతో పాటు ప్రజల దృష్టిలో ప్రభుత్వ ప్రతిష్టగా ఏర్పడే మచ్చ రాజకీయంగా ప్రతిపక్షాలు దీన్ని ఎంత అవకాశంగా తీసుకుని ప్రభుత్వమే దుమ్మెత్తిపోయచ్చు అన్న ఆలోచన పరిపాలనా పరంగా క్రమశిక్షణ రాహిత్యాన్ని అన్ని ప్రస్ఫుటంగా ఆయన గొంతులో వినిపిస్తున్నాయి నా ఎదురుగా ముగ్గురు మంత్రులు అశోక్ గజపతిరాజు దేవేంద్ర గౌడ్ బాలయోగి కూర్చుని ఉన్నారు వాళ్ళు ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంలో మంత్రులు నేను ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఒక సాధారణ అధికారిని ముఖ్యమంత్రి కోపం ఎంత తారస్థాయిలో ఉందంటే ఆయనతో ఆ సమయంలో ఎదురు మాట్లాడడానికి నా ప్రకండ్ మంత్రులు కూడా వెనకాడుతున్నారు వాళ్లకు లేని ధైర్యం నాకెన్నుకుంటుంది నేను నిశ్శబ్దంగా ఉన్నాను రెవెన్యూ మంత్రి దేవేంద్ర గౌడ్ ముఖ్యమంత్రితో మాట్లాడుతూ మాట్లాడుతూ అకస్మాత్తుగా ఆ టెలిఫోన్ నా చేతికిచ్చారు మీరు మాట్లాడండి ముఖ్యమంత్రితో అంటూ నేను అవాక్ అయ్యాను ముఖ్యమంత్రి మాటల్లో ఉద్ధృతం ఆయన్ని మంత్రులుగా నివారించలేకపోతే నేనే నివారించగలను నాకు జాతన బాధ్యత నిర్చన వేసుకోవడము మన జోక్యం ఏమాత్రం ఉన్న పని వల్లనైనా ఘనకీర్తి వస్తుందంటే అది నేనే చేశాను అనో చేయించాను అనో విర్రవేగుతాం ఆ పని వల్ల అపకీర్తి వస్తుందనగానే నేను చెప్పినట్లు వారు చేయలేదు లేకపోతేనా అని చెప్పుకుంటాం ఇలాంటి భావాలని నేను మనసులో ఒకలగా పులగంగా వచ్చేసాయి అందుకే ఆ ఐఏఎస్ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయొద్దన్నారు అని ముఖ్యమంత్రి ఆవేశంతో ప్రశ్నించినప్పుడు ముండి ధైర్యం తెచ్చుకొని చెప్పేశాను సార్ ఒక ఐఏఎస్ అధికారిని సస్పెండ్ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మీరు నమ్ముతున్నారు సరే అతనికి పై అధికారిని నేను ఈ నేరంలో నాకు పాత్ర ఉండొచ్చు నేను ఇంకా సీనియర్ ఐఏఎస్ అధికారిని నన్ను సస్పెండ్ చేసేయండి మీకు ఇంకా మంచి పేరు వస్తుంది పంతొమ్మిది వందల టీవీ నరసింహారావు గారి నాయకత్వంలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవంటున్న వార్తలు వింటూనే నేను కేంద్ర ప్రభుత్వానికి అర్జీపెట్టాను నన్ను నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పంపించి వేయమని నాలా ప్రధానమంత్రి ఆఫీసులో కీలక పదవుల్లో ఉన్నవారు ఏ ప్రపంచ బ్యాంకుకో అంతర్జాతీయ ద్రవ్య నిధికో ఇతర ప్రపంచ సంస్థలకో అవై నాతో పూట ఉన్నవాళ్ళు కొందరు అలానే వెళ్ళారు నాకైతే అసలు ఢిల్లీకే వెళ్ళాలని ఉండేది కాదు తప్పక ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది అది నరసింహారావు గారి కోసం కేంద్రంలో అదనపు కార్యదర్శిగా మంచి శాఖలోకి మారటం ఆ పరిస్థితుల్లో చాలా తేలికే కానీ ఢిల్లీ అన్న ఢిల్లీలో ఉద్యోగం అన్నా నాకు కానీ నా భార్య కోపకి కానీ మొదటి నుంచి అసలు నచ్చలేదు విపరీతమైన ఎండలు లేదా విపరీతమైన చలి మాకేమో ఉదయమే పూజా పునస్కారాలు అలవాటైంది చలికాలంలో చన్నీళ్ళ స్నానం పూజకు చాలా ఇబ్బంది ఏదైనా శాస్త్ర పాఠాలు చదువుకుందాం అనుకున్నా జ్ఞానకార్యం కావాలన్న అవకాశం తక్కువ అందుకే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్నికలు అవగానే హైదరాబాద్ వచ్చేసాను పంతొమ్మిది నుంచి తొంభై వరకు దాదాపు పది ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడానికి తిరిగి వచ్చాను విశాఖలో పోర్టు చైర్మన్గా చాలా కాలం చేసిన అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే కొంతకాలం ఏదైనా కొంత విశ్రాంతి దొరికే పని ఇప్పించమని ప్రధాన కార్యదర్శిని కోరటం భూ సంస్కరణల కమిషనర్గా పోస్టింగ్ రావడం జరిగిపోయింది అంతగా పని ఉండే ఉద్యోగం కాదు చాలా బాగుంది అని సంతోషించే లోపలే రెండు నెలల్లో బదిలీ వచ్చింది ఈసారి ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా వేశారు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు అన్ని కాలేజీలు సాంకేతిక విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ కాలేజీలు ఇంకా ఇతర విభాగాలు ఈ శాఖ కిందకు వస్తాయి మా శాఖ మంత్రి బాలయోగి చాలా మంచి వ్యక్తి ఏ మంచి పని చేయాలనుకున్నా ఆయన పూర్తి సహకారం ఉంటుందన్నది చాలా త్వరగా అర్థమైంది నేను ముఖ్య కార్యదర్శిగా చేరిన కొద్ది రోజులకే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలు లీక్ ఒకటి కాదు రెండు కాదు పైగా అవి పరీక్షల ముందుగానే వార్తాపత్రికల్లో ప్రచురించబడే స్థాయికి వ్యవహారం మొదలుంది అవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రాజకీయాల్లో కీలక స్థానం సంపాదించుకొని ఆధునిక భావాలు వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని రాజకీయ నాయకునిగా కాక ఒక వ్యాపార సంస్థను నడిపే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నడుపుతున్నారన్న ప్రచారం రూపుదిద్దుకుంటున్న రోజులు పత్రికల్లో పరీక్షా పత్రాలు లీక్ విషయం బయటపడేటప్పటికీ ఆయన ఢిల్లీలో రోజులు ఉండి చాలా కీలక నిర్ణయాల్లో చట్టం తిప్పుతున్న సమయం అటువంటి పరిస్థితుల్లో ఆయన రాష్ట్రంలో పరీక్షలు ఆపివేసే పరిస్థితి ఏర్పడింది లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం ముఖ్యమంత్రి ప్రతిష్టకు చాలా ఇబ్బందికరంగా తయారవడంతో ఆయన ఢిల్లీ నుంచి బాలయోగికి టెలిఫోన్లో తన కోపం వ్యక్తం చేసి సంబంధిత అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలని ఆదేశించారు పరిస్థితిని అదుపు చేయడం కోసం ఒక కేబినెట్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒక్కటి అప్పటి రెవెన్యూ మంత్రి దేవేందర్ గౌడ్ అశోక్ గజపతిరాజు బాలయోగులతో నియమించి ఎప్పటికప్పుడు తనకి పరిస్థితి తెలియజేయమని ఆదేశించారు వెంటనే ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేసే జాయింట్ డైరెక్టర్ హోదాలోని అధికారులు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశాను పరీక్షలు నిర్వహించే బాధ్యత పరీక్షా పత్రాలు తయారు చేయడం వాటిని ముద్రించి పరీక్షా కేంద్రాలకు సరఫరా చేసి ఏ రోజుకు పరీక్ష సమయానికి అర్ధగంట ముందు ఆయా కేంద్రాల పరీక్షాధికారుల సమక్షంలో సీడ్లు తిప్పే వరకు వారిద్దరిదే బాధ్యత కనుక వారిద్దరిని వెంటనే సస్పెండ్ చేసి ఇంకో శాఖ సంచాలకుని విచారణ అధికారిగా కూడా నియమించేశాం వెంటనే అప్పటి పరీక్షలు రద్దు చేసి ఇంకొక నెల రోజుల లోపే పరీక్షల తేదీలు నిర్ణయించడం కూడా జరిగింది సిఐడి పోలీసులకు కేసు కూడా అప్పజెప్పాం ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి మంత్రి ముందు ఒక నిర్దిష్ట ప్రణాళిక కూడా తయారు చేశాం ప్రతి పరీక్షకు ఒక ప్రశ్నాపత్రం బదులు మూడు ప్రశ్నాపత్రాలు తయారు చేసి వాటన్నిటికీ ఇప్పటిదాకా భద్రతా మూతలు వేసి పరీక్షా కేంద్రాలకు పంపడం ఏ పరీక్షకైనా ఆ పరీక్ష రోజు ఉదయం రేడియోలో వార్తల సమయానికి అరగంట ముందు అంటే ఆరున్నర కల్లా ఒక ప్రముఖ వ్యక్తి పత్రికల వారి సమక్షంలో సీల్డ్ కవర్లో ఉండే ఆ మూడు ప్రశ్న పత్రాలలో ఒకదానిని ఎంపిక అప్పుడు ఏ పరీక్షకు ఏ పత్రం ఎంపికైందో ఆ సమాచారాన్ని రేడియో ద్వారా పోలీసు వైర్లెస్ ద్వారా టెలిఫోన్ ద్వారా అన్ని కేంద్రాలకు వెంటనే అందేటి చూసే విధానాన్ని ప్రవేశపెట్టాం ఇంత హడావుడికి కారణం లక్షల ప్రశ్న పత్రాలు ముద్రించే ముద్రణశాల దగ్గర ప్రశ్న పత్రాలు బయటపడే అవకాశం ఉండటం అవి బెంగళూరులోను కలకత్తాలోనూ ముద్రింపబడుతున్నా ఆ మధ్య మొదలైన కార్పొరేట్ కాలేజీల పోటీ పరిస్థితులతో విద్యారంగమే పెద్ద లాభాలు అర్జించే వారు ఎంతైనా ఖర్చు పెట్టి ముందుగా దొరికించుకునే ప్రయత్నాలకు పాల్పడుతున్నట్లు మాకు సమాచారం ఉంది ఈ నిర్ణయాన్ని ఒక్క రోజులోనే తీసుకుని ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రికి తెలియజేశాం ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కమిషనర్ను కూడా సస్పెండ్ చేయాలని ఒక పెద్ద ఐఏఎస్ అధికారిపై చర్య తీసుకుంటే ప్రభుత్వం చాలా పటిష్టంగా చర్య తీసుకున్నట్టుంటుందని ఆయన ఉద్దేశం ఆ విషయాన్ని ముఖ్య కార్యదర్శిని వెనక నాకు మంత్రి ద్వారా చెప్పించి చర్య తీసుకోమన్నారు విశ్వాల్ అనే ఐఏఎస్ అధికారి అప్పుడు ఆ శాఖకు కమిషనర్ చాలా నెమ్మదస్తులు కష్టపడి పనిచేసేవాడు ముక్కుకు సూటిగా స్వభావం అతను ఆ శాఖకు బదిలీపై వచ్చి చేరింది కొన్ని నెలల క్రితమే అతను చేరే నాటికే పరీక్షా పత్రాలు తయారు చేయబడి ముద్రణాలయాలకు పంపడం కూడా జరిగింది జరిగిన తప్పు ముద్రణాలయంలో కనుక అతని బాధ్యత ఉండటానికి అవకాశం లేదు ఆ శాఖలో ఉన్నదే నలుగురు సీనియర్ అధికారులు ఇప్పటికే ఇద్దరిని సస్పెండ్ చేశాం మళ్ళీ నెల రోజుల్లో పరీక్షలు జరపాలంటే మళ్ళీ కొత్త వాళ్ళతో చేయించడం కూడా అసంభవం అది వరకు ఆరు నెలలు పట్టిన పనిని ఇప్పుడు ఇరవై రోజుల్లో చేయాలి వెంటనే మంత్రివర్గ సంఘానికి ఈ విషయం తెలియజేశాను కానీ వారెవరు ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం చేయలేదు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాక ఆగ్రహంలో ఉన్న ఆయనకు నా ఉద్దేశం చెప్పి ఇంకా కోపం తెప్పించడం ఎంతవరకు సమంజసం అని వారి వాదన మేము ఇట్లా మంత్రివర్గ సంఘంలో చర్చించుకుంటూ ఉండగానే ముఖ్యమంత్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది దేవేంద్ర గౌడ్ టెలిఫోన్ ఎత్తి మాట్లాడడం మొదలుపెట్టగానే ముఖ్యమంత్రి ప్రశ్న కమిషనర్ను సస్పెండ్ చేశారా దేవేంద్ర గౌడ్ ప్రసాద్ గారు దానికి అంత సుముఖంగా లేరు ఇంకా విపులంగా చెప్పబోతుండగానే ముఖ్యమంత్రి అన్నారు వెంటనే గౌడ్ మీరు ప్రసాద్ గారితో మాట్లాడండి ఆయన ఇక్కడే ఉన్నారు అనేసి టెలిఫోన్ నా చేతిలో పెట్టేశారు చంద్రబాబు గారితో నాకు బాగానే పరిచయం చెప్పండి నేను తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవోగా ఉన్నప్పుడు ఆయన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్ విద్యార్థి నాయకుడు వెంటనే ఎన్నికల్లో నిలబడి శాసనసభ్యుడయ్యారు తర్వాత మంత్రి అయ్యారు ఆయన ఎన్టీ రామారావు గారు కుమార్తెను వివాహం చేసుకుంటున్నప్పుడు నన్ను ఆహ్వానించారు నేను వెళ్ళాను కూడా తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సమాచార శాఖ సాంస్కృతిక శాఖల కార్యదర్శి కమిషనర్గా చేశాను ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గృహంలో దాదాపు రోజు కలుసుకుంటుండేవాళ్ళం తర్వాత నేను విశాఖపట్నంలోనూ ఢిల్లీ ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పనిచేసేటప్పుడు రెండు మూడు సార్లు తగిన మర్యాద ఇచ్చి మాట్లాడేవారు కానీ ఇవేవీ ప్రశ్న పత్రాల లీక్ విషయంలో ఆయన్ని మొహమాట పెట్టలేవు కదా ఏం ప్రసాద్ గారు ఏమిటండి ఇలా జరిగింది ఇక్కడ ఢిల్లీలో తలెత్తుకునే పరిస్థితి లేకుండా పోయింది మా పరిపాలన ఆశ్చర్యాస్పదంగా మారినట్లయింది ప్రజలకి ఏం చెప్తాం కఠిన చర్యలు తీసుకుందామన్నా మీరేమో మీ ఐఏఎస్ వాళ్ళని రక్షించుకుందామని చూస్తున్నారు ఎలా ఇది నా విశ్వాసానికి మనస్సాక్షికి సంబంధించిన విషయం ఐఏఎస్ అధికారి కాబట్టి అన్న నేను బిశ్వాల్ని కాపాడాలని అనుకుంటున్నానా ఇది నిజమా ముఖ్యమంత్రి మోపుతున్న అభియోగం సరైనదేనా నేను ఉండబట్టలేక నా సహజ ధరణలో మాట్లాడేశాను సార్ మీరు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది ఒక్క నిమిషం సావధానంగా వినండి జరిగిన తప్పు చాలా పెద్దది దాని వలన చాలామందికి ఇబ్బంది కలిగింది ప్రభుత్వానికి చెడ్డ వచ్చింది అన్నీ నిజమే కానీ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి కానీ ఆవేశంలో తొందరపడి ఏమైనా చేస్తే తర్వాత ఇబ్బంది రావచ్చు బిశ్వాల్ని రక్షించడం కోసం నేను చెప్పడం లేదు అతను ఆ శాఖలో చేరే నాటికే తప్పు జరిగిపోయింది ఆ జరిగిన పొరపాట్లో అతని పాత్ర బాధ్యత లేదని స్పష్టంగా కనిపిస్తోంది అంతకంటే ముఖ్యం ఒక్క నెలలో మళ్ళీ పరీక్షలు లక్ష మందికి నిర్వహించాలి ఉన్న నలుగురిలో ఇద్దరిని ఇప్పటికే సస్పెండ్ చేశాం ఒక్క నెలలోపు పరీక్షలు జరపాలి మనకు ఉన్న సమయం చాలా తక్కువ ఇతన్ని సస్పెండ్ చేసి కొత్త వ్యక్తిని నియమిస్తాం అతనికి విషయాలన్నీ అర్థమవడానికి ఎంతో టైం కావాలి కదా పని జరుగుతుంది అందులో అతని బాధ్యత లేనప్పుడు తొందర అంత మంచిది అదేమిటండి అలాంటారు అంటారు ఆ శాఖ సంచాలకునిగా అతని బాధ్యత కాదా అతను తప్పు చేశాడా లేదా అన్నది ప్రశ్నే కాదు అతని పెత్తనాల్లో ఉండగా ఆ శాఖలో ఆ సంఘటన జరిగినప్పుడు అతనికి నైతిక బాధ్యత అలా ఆ శాఖ ప్రధాన అధికారి మీద చర్య తీసుకోకుండా ఎవరో ఇద్దరు అధికారులపై చర్య తీసుకున్నామంటే ప్రజలేమనుకుంటారు ఐఏఎస్ అధికారిపై చర్య తీసుకుంటేనే కదా ప్రజల మీద పరిపాలన మీద దానికి ప్రభావం ఉండేది నాకు చాలా ఆవేశం వచ్చింది రైల్వే శాఖలో భారీ రైలు ప్రమాదం జరిగితే అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు అలా మంత్రులంతా చేస్తున్నారా ఇలా మనసులో అనుకున్నాను సరే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం కోరుతున్నారు గొప్ప ప్రభావం ఉండే చర్య అంతే కదా సార్ ప్రభావం కోసం పెద్ద అధికారిపై చర్య తీసుకోవాలంటే నా పైన చర్య చాలా పెద్ద ప్రభావం ఉంటుంది అసలు ఉన్నత విద్యాశాఖ మొత్తానికే నేను ముఖ్య కార్యదర్శిని ఈ విషయంలో బిశ్వాల్కి ఎంత బాధ్యత నాకు అంతే ఇంకా ఎక్కువే కూడా నేను చాలా సీనియర్ని చాలామందికి తెలిసిన వాడిని ఢిల్లీలో కూడా ప్రధాని కార్యాలయంలో పనిచేయడం వలన అక్కడ చాలామందికి నేను తెలుసు నా మీద చర్య తీసుకుంటే వచ్చేటంత పేరు ప్రభావం విశ్వాల్ని చేసినా రాదు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నాను కొద్ది క్షణాలు ఆయన మాట్లాడలేదు నేను అంతే సర్లేండి నేను రేపు వచ్చేస్తున్నాను వచ్చాక మాట్లాడదాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు మంత్రులు ముగ్గురు మా సంభాషణ ఉన్నారు ఫోన్ కాల్ పూర్తి కాగానే అదేమిటండి మీరు అలా అన్నారు మిమ్మల్ని సస్పెండ్ చేయమన్నారు ముఖ్యమంత్రితో అలా ఎలా చెప్పగలిగారు అన్నారు బాలయోగి విస్తుపోతూ నాకు తెలియదు అశోక్ గజపతి దేవేందర్ గౌడ్లు నా విచిత్రంగా చూశారు మర్నాడు ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి వచ్చారు ఈ ప్రభావం కోసం సస్పెన్షన్ విషయాన్ని ఆయన మళ్ళీ ప్రస్తావించలేదు చంద్రబాబు నాయుడు గారితో నా అనుభవం ఇదొక్కటే కాదు